దేవుని పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మేములోనే మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక మరి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము ఆయనను ఆయనకు ప్రార్థించి మనము యొక్క మీటింగ్ను ప్రారంభించుకుందాము కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాము పరశుద్ర తల్లి ప్రేమ గల దేవ కృపగల తల్లి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా హలయ ఏసైనా ప్రభా సర్వోన్నత సర్వశక్తివంతత సర్వాధికారి నీకే వేలాది స్థుతులు ప్రభా స్తోత్ర నా ప్రభా తండ్రి నీకు వంద నెల ప్రభావ తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతో కంటికి రప్పలా కాపాడు ప్రభా మమ్మల్ని సజీవ కింద భద్రపరిచినందుకు నీకు వందల స్థితి స్తోత్ర చేసుకుంటున్నాను ప్రభా హరే లియ వేస్తున్నాను రాలేని వారిని ప్రభా తర్వాత నడిపించిన ప్రభ వచ్చిన వాళ్ళని ప్రభావ ఉన్న వాక్యను విడిచిపెట్టుకోకుండా మా హృదయాలు నిబంధన భాగ్యన ప్రభ నాకును మాకును డైచర్యం చేసాను ప్రభ నీకు వంద నెల తండ్రి ఎక్కడి ద్రముకులు కూడిన నామం ఉంటారు అక్కడ నేను విన్నాను అంటున్నా ప్రభా తండ్రి మేము చిన్న మందిగా కూడి ఉన్నాం ప్రభా పాటల ద్వారా ప్రభా మీరు మహిళ పొందండి ప్రభా వాకింగ్ ద్వారా ప్రభా మీరు నాత్తోనూ మాట్లాడు అందరితోనూ మాట్లాడమని ప్రభా పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేటకుంటున్నాము పరమ తండ్రి ఆమె ప్రైజ్లాడన్నా థ్యాంక్ యూ అన్న దేవునికి దేవి నామాన్ని మేమే పరుస్తూ ఒక పాట పాడుకుందాము దేవునికి స్తోత్రము దేవునికి పొందనాలు దేవా స్తోత్రములు ప్రభువా నికే వందనమో దేవా నికే స్తోత్రములు ప్రభువా నికే వందనము కరుణీచినా కరుణామయా ప్రేమీచినా ప్రేమా మేవా నికే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు అలనాడు అలపై నడచిన ఆ రాజ్యుడా నీకే స్తోత్రములు అలనాడు అలపై నడచిన రాజ్యుడానికి స్తోత్రములు గించి సంద్రాన్ని అనచిన గాలిని గద్ించి సంద్రాన్ని అనచిన సర్వాధికారీ స్తోత్రములు సర్వాధికారీ స్తోత్రములు కరుణించిన కరుణామయా ప్రేమిషి నా ప్రేమా మయా దేవా నీకే స్తోత్రములు ప్రభువానికే వందనము దేవా నీకే స్తోత్రములు దేవాని గుడారంభులు అతిథిగా ఉండేవాడవుడు దేవాని గుడారంభులు అతిథిగా ఉండేవాడవడు యదార్థమైన నీతి కలిగి యదార్థమైన నీతి కలిగి నిజము పలికేవాడని తెలిపిన నిజము పలికేవాడని తెలిపిన దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు మరణించిన యా ఏరు కుమార్తెను మరణించిన యా ఏరుకోమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా మరణించిన యారు కుమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా ఐ గుప్తును విడచినా నిజనులకై ఐ గుప్తును విడచినా నిజనులకై సంద్రాన్ని చీల్చిన బలవంతుడా చంద్రాని చీల్చిన బలవంతుడా కరుణిల్చిన కరుణామయ ప్రేమిల్చిన ప్రేమామయా దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము అందరికి వందనాలు దేవు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రైజ్ అలాట్స్ రావాలి బ్రదర్ ప్రైజ్ అలాట్ మీరు వాక్యంలోకి నడిపించండి బ్రదర్ ఓకే బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ అలాట్ అండ్ అవకాశం ఇచ్చిన నతనియల్ బ్రదర్ కి కూడా నిండు వందనాలు అండ్ అందరికీ కూడా ప్రైజ్ అలాట్ కచిన్న చిన్న ప్రార్థన చేసుకుందాము వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రభా పరిశుధర గొప్ప దేవ జీవంగల రాజా సర్వోన్నత దేవ సత్య స్వరూపి ఆత్మస్వరూపి మృత్యుంజేయుడ యేసు ప్రభా మీకు వందనాల నైనా భూమిని సృష్టించిన గొప్ప దేవుడ వయ యశమి పాదపీఠం మీద మేము మొర పెడుతున్నాం ప్రభా మమ్మోరం మీరు ఆలకించాను తండ్రి దేవమి పాదశాన్ని ముందు ప్రభా ప్రతిరోజు ఆన్లైన్ ప్రార్థనలో గడిపే దేవా మీ యొక్క వాక్యాన్ని ప్రభ ధ్యానించి దేవా మీ నామ్ని మహిమపరిచి ప్రభ వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి ఈ అవకాశం మీరు లేక ఎంతో మంది ప్రభ రజ వారి నిమిత్తం కూడా మేము ప్రార్థనస్తున్నామయ్యా విచిత్రమైన ప్రతి ఒక్క బిడ్డ రాజా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి మార్బన్స్ రక్షణలోకి నడిపించి ఓ మీరే వారికి తోడుగా నీడగా ఉండమని వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడేదేవా మమ్మల్నిసారి చేయమని ఏ సు ప్రియుస్తున్నామని ప్రార్థన చేసినాం తండ్రి ఆమ్మెన్ అయ్య గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం నేను చదువుతున్నాను అపోస్లైన పావులు గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఇక్కడ ఏమంటుండంటే ఆ సంఘంతో పౌల్ భక్తుడు మాట్లాడుతున్న అంటే నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు అయితే మనము ఒక నడవలసిన దారి ఉంది అది ఏం దారి అంటే ఆత్మానుసారమైన దారి హలెయ కాబట్టి ఏసు క్రీస్తు నామంన బ్యాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ నడవవలసినది ఒక నడక ఉంది అది మనకి ఇవాళ భక్తుడు జ్ఞాపకం చేస్తుండేంటి అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలా హలెలుయా కదండి ఇక్కడ చెప్తున్నది ఏంది అంటే నేను చెప్పున్నది మనగా ఆత్మని అనుసరించి నడుచుకోవాలా యేసుక్రీస్తు నామంలో బ్యాబ్జం పొంది పరశుదాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట ఆత్మానుసారంగా నడుచుకోవాలా అంటే ఆత్మని అనుసరించి నడుచుకోవాలా యేసుక్రీస్తు నామంలో బ్యాబ్సం పొందిన ప్రతి ఒక్కరూ ఆయన పశుధాత్మ చేత కనిపెట్టుకొని ఆయన పరిశుధాత్మ కొరకు కనిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డకి ఆయన పరిశుధాత్మని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ ఆత్మ ఉంటే మరి మరి మనం దానిని అనుసరించి నడుస్తాం వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ లేకపోతే ఎట్లా నడుస్తాము ఖచ్చితంగా శరీరాన్ని అనుసరించి నడుస్తాం అలిలోయ కాబట్టి ఆయన ఆత్మ చాలా ఇంపార్టెంట్ ఈ అంత్య దినాలలో నువ్వు నడవాలా ఆత్మానుసారంగా ఆత్మనే లేకపోతే మళ్ళీ ఎట్లా నడుస్తున్నట్టు హండ్రెడ్ మనము శరీరానుసారంగానే నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ పౌల భక్తుడు ఏమంటుందంటే నేను చెప్పున్నదేమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలా ఎందుకు ముందు శరీరానుసారంగా నడుచుకుంటుండే కాబట్టి ఇవిడు మీరు నడవవలసిన ఒక ఆత్మానుసారమైన నడక మనకి నేర్పిస్తుడు కదా వాళ్ళు శరీరానుసారంగా నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే ఆత్మని అనుసరించి నడుచుకోమంటుండు అప్పుడు ఏమంటుండు మీరు శరీరేచ్చని నెరవేర్చరు అంటే శరీరేచ్చలని మనము నెరవేర్చము ఎందుకు అంటే ఆత్మని అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి ఏవైతే ఈ శరీర ఇచ్చలు ఉన్నాయో వాటిని మనము నెరవేర్చాం కాబట్టి మనలో ఆత్మ ఉంటేనే దానిని అనుసరించి నడవడానికి మనకు ఒక అవకాశం లేకపోతే మటుకు మనము శరీర నెరవేర్చలేము కాబట్టి శరీరేచ్చలని మనం నెరవేర్చాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఖచ్చితంగా మనకు కావాల్సిందే హలో ఆయన ఆత్మ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఈ లోకం నుంచి మనం ఆయన దగ్గర చేరాలన్నా ఏసుప్రభు పాదాల చేంత చేరి ఆయనని అడగాలన్నా ఆయనకి మొరపెట్టాలన్నా కూడా యేసుప్రభు యొక్క ఆత్మ మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం ప్రార్థనలో గడిపి యేసుప్రభు యొక్క ఆత్మని కనిపెట్టి ఆ ఆత్మని పొందుకున్న తర్వాత మన హృదయానికి యేసుప్రభు చాలా దగ్గరగా అనిపిస్తాడు ఆహా నా ఒక ధైర్యం వచ్చింది నా కోసం ఒక బలం వచ్చింది ఆ బలం ఏసుప్రభే ఆ ధైర్యము ఏసుప్రభే ఆ భూమిని ఆకాశాన్ని సృయించిన ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మని మనందరికీ దయచేస్తాడు ఎవరికి కూడా కొద్దు అందరికీ ధారాళంగా దయచేస్తాడు కానీ పొందుకొని నడవవలసిన పని మనది హలో కాబట్టి ఇక్కడ మనతో మాట్లాడుతుండేంటి అంటే ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు కదా శరీరము ఆత్మ రెండిటికి వైరమే ఆత్మకి శరీరానికి రెండిటికి వైరమే ప్రార్థన చేద్దాం మూడు గంటల రాత్రి పెందల కాడ రేయి మొదటి జామున అని ఆత్మ మనని ప్రేరేపిస్తా ఉంటది అలె లోయ్యా కానీ శరీరం అంటది వద్దు వద్దు ఇంకా తిందాం ఇంకా మనం హ్యాపీగా పడుకుందాము ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తాము ఇంకా సోమరితనంతో ఉందాము అని ఈ శరీరం మనతో మాట్లాడుతూ ఉంటది అలెలుయ్యా కాబట్టి వాటిని జయించాలంటే మనము యోగాసనాలు వేయలేము లేకపోతే ఇంకా వేరే స్టోరీస్ మనం చదవలేము లేకపోతే ప్రొఫెషనల్స్ రాసిన ఏవి కూడా మనము చదివి వాటి నుంచి బయటపడలేము అలా మనకు ఒకటే మార్గం ఏంది అంటే నేనే మార్గం నేనే సత్యము నేనే జీవం అన్నాడు కాబట్టి ఆయన ద్వారానే ఇది సాధ్యం అలెలుయ్యా ఎంత ప్రార్థనలో మనం గడుపుతామో దేవుని ఆత్మ మన లోపట అంతగా మనని ప్రేరేపిస్తూ ఉంటుంది ఆయనని ఎంతగా మనము ఈ వాక్యాన్ని ధ్యానించి ఈ వాక్య ఆహారాన్ని మనం తింటా ఉంటామో మనం ఆత్మ అంత బలపరుచుకుంటా ఉంటాం అలా కానీ ఈ లోకంలో ఏదైనా ఈజీగా చేయగలుగుతాం కానీ ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మశక్తిని అయిన బలాన్ని పొందుకొని ఆయన దర్శనాలని లేకపోతే ఆయన చూపిస్తున్న మార్గాలని మనిషి బయలుపరుచుకోవడానికి చాలా కష్టపడుతుంటాడు కానీ ప్రభు అంటుండు నువ్వు ఎక్కడ తిరగకు నువ్వు మోకాలు ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రత్యక్షం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విడుదల కల్పిస్తాడు హలోయ కాబట్టి మనము ఆ ఆత్మ చేత ఈ శరీరేచ్ఛలని మనం ఏం చేయాలా నెరవేర్చొద్దు ఆత్మ ఉంటేనే నెరవేర్చలేము మనం ఆత్మ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి పొందుకోలేని వాళ్ళ ఊరమైతే ఉన్నామో ఖచ్చితంగా ఆయన ఆయనలో ప్రార్థనలో గడిపి మనం పొందుకోవాలి ఐదు నిమిషాలు అవుతుంది ఇంకా నాకు ఆత్మ రాలేదే పది నిమిషాలు అవుతుంది మాకు ఇంకా ఆత్మ రాలేదే పదిహేను నిమిషాలు అయింది అర్ధ గంట గంట అయింది ఇంకా రాలేదే అని మనము అనుకోవడానికి వీలేదు హైలోయ సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకొని ప్రభావా ఈ శరీరేచ్ఛల నిల అని చేయాల నిరవేర్చకుండా ఈ శరీరం ఇచ్చలని నేను అంచివేయాల ప్రభు ఇక నేను సంపూర్ణంగా నేను నేను సరెండర్ చేసుకుంటున్నా రెండు చేతులు ఎత్తేసేయాలా ఓపికన్నంత వరకు పెద్ద మో ప్రార్థనలో సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఇవాళ ఇస్తావా లేదా అని మనము యాకబు పెనుగులు అన్నట్టు పెనుగులు అడాలా కలెలుయా అలాంటి ప్రార్థనలు మనకి చాలా అవసరం కదండి ఇవాళ మనతో ప్రభు మాట్లాడుతున్న ఎందుకు అంటే ఆ పరిశుధాత్మ అనుసారంగా మనం నడిచినాం అనుకో ఈ లోకపు శరీరచలని మనం నెరవేర్చాం ఆ పరిశుధాత్మ నడిపించిన ప్రకారం మనం నడుస్తూ ఉంటే ప్రభు అక్కడికి మనం సమీపంగా ఉన్నప్పుడు మనతో పాటు నలుగురిని ఆయన చెంతకి మనం చేర్చగలుగుతాం అందుకే మనకు పరిశుధాత్మ సహాయం అవసరం హలే ఈ శరీరంతో మనం ఏం చేయలేం ఈ శరీరంతో మనం ఏమీ కూడా చేయలేం ఆయన పరిశుద్ధాత్మ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఛేదించుకున్నా కానీ ఈ శరీరంతో మనం చేయలేం మనతో కాదు ఏ మనం ప్రార్థన చేయాలా ఏసు ప్రభా ఈ శరీరానుసారంగా ఈ ఇచ్చలన్నీ నేను జయించలేకపోతున్న ప్రభా నీ ఆత్మ సహాయం మాకు కావాలా ఇదిగో ఈ పలానా పలానా వ్యసనం నుంచి నేను విడుదల పొందలేకపోతున్న ప్రభా ఇదిగో పలానా పలానా ఆలోచనల నుంచి పలానా తలంపుల నుంచి ఓ ప్రభా నాకు విడుదల ఈ అని మనం గోజాడాలా హలేయ ఆయన పాదాల చెంత చేరిన ఎవరిని కూడా యేసు ప్రభు త్రోసివేయలేడు హలేయ కాబట్టి మనము ప్రార్థనలో యేసు ప్రభుని గోజాడితే మట్టుకు ఖచ్చితంగా ఆయన ఆత్మ మనల్ని నింపుతాడు యేసు ప్రభు అంటుండు నువ్వు అడుగు నేను నీకు ఇస్తా నువ్వు అడుగు నిన్నీకు తోడై ఉంటా నువ్వు నన్ను అడుగు నేను నీకు విజయాన్ని ప్రభు హలే కాబట్టి అలాంటి విశ్వాసంలో అలాంటి ఆత్మీయత నడిపింపులోకి ఆత్మానుసారంగా పోరాటంలోకి మనం వెళ్తూనే ఉండాలా ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా తీర్మానం చేసుకోవాలా యేసు నేను మాత్రం వెనుక వేయను ఏది జరిగినా ముందుకే వెళ్తాం ఏష్ అని మనం తీర్మానం చేసుకొని ముందుకెళ్ళాలా అలె లోయ ఎప్పుడు విడిచిపెట్టలే యేసు ప్రభు మన చేయిని ఏసు ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టలే మన సాక్షలు వెనక తిరిగి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎంత ఆశ్చర్యకరం ఇప్పుడున్న పొజిషన్ లో మనం ఉండాల్సిన కాదు ఇప్పుడున్న ఏదైతే నడక మనం నడుస్తున్నామో ఆ నడక మనం ఉండాల్సిన కాదు కానీ యజ్ ప్రభు కృప దేవుడు కాపాడే హలోయ ప్రతి ఒక్కరికి వందల సాక్ష్యాలు ఉన్నాయి ఆయన చేసిన మెలులు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఈ శ్లోమి యొక్క పరిశుద్ధ ఆత్మ మనం నింపబడి ఉండాలా ఏ ఒక్కటి కూడా మనం మరవద్దు ఆయన చేసిన మేలులు ఏ కూడా మరవకుండా ప్రతిరోజు ప్రతి ఉదయము లేచి మొక్కగా ప్రార్థన చేస్తూనే ఉండాలా అలెలుయ్యా కదండి అలాంటి ఆత్మ మనల్ని నడిపించాలా ఈ శరీరంతో మనము వాక్యాన్ని చదవలేం ఈ శరీరంతో మనము దేవుని నామాన్ని మహిమపరచలేము ఈ శరీరంతో మనం ఏమి చేయలేం కానీ ఈ శరీరాన్ని అందించాలి అంటే ఏశు ప్రభు యొక్క పశువు ఆత్మ ఆయన సహాయం మనకు ఖచ్చితంగా కావాల్సిందే లేకపోతే సగం లోకము సగము ప్రార్థన సగం లోకము సగము ప్రార్థన సగం వీళ్ళు ఇట్లా మనం నిరుత్సాహంలో పడిపోతాం లేకపోతే కృంగుదల్లో పడిపోతాం యేశు ప్రభుని పట్టుకున్నాం అనుకో ఇదిగో నీ కొండ నేనే ఇదిగో నేను కోటని ను నన్ను చూడు ఈ మనుషులను చూడకు అని ప్రభు మనం ధైర్యపరిచి హలి లోయ ఆయన వాక్యంలో నిలబెడతాడు అందుకని యేశుప్రభు యొక్క ఆత్మ మనకెంతో అవసరం ఆయన ఆత్మ మనము నడుచుకుంటే శరీర ఇచ్ఛలను మనము నేర్చ కాబట్టి ఆత్మ పొందుకున్న తర్వాత నడవవలసిన పని మనది ఏంది నడవాల్సింది పొద్దుగా ప్రార్థన చేయాలా ఏసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలా ఆయన నామాన్ని మహిమపరచాలా ఏసు ప్రభ నా జీవితంలో మీ చిత్తం జరగాల అనే ప్రార్థన మనం చేయాలా నన్ను లెఫ్ట్ బొమ్మంట వయస్ ప్రభ నేను లెఫ్ట్ వెళ్తా యేసు ప్రభ నన్ను రైట్ బొమ్మంట వయస్ప్రభ నేను రైట్ వెళ్తా అనే ప్రార్థనలో మనము అంతలో ఏసు ప్రభుతో ఆత్మీయంగా మనం ముందుకు నడిపింపబడుతుండాలా హలోయ కాబట్టి ఆ ఆత్మానుసరమైన నడవడిక ఏశ్ ప్రభు నడిపిస్తే ఎట్లుంటది చాలా గొప్ప ఉంటది ఏ శ్వొక్క ఆత్మని నిన్ను నన్ను నడిపిస్తుంది అంటే మన జీవితాలు ఎట్లుంటాయి మన ఆలోచనలు ఎట్లుంటాయి మన తలంపులు ఎట్లుంటాయి హలెలుయా మన నడవడికి ఎట్లుంటుంది అర్థమవుతుందా శరీరానుసారంగా నడిచినాం అనుకో ఈ లోకం చేత మనము లేని తలంపులు కలిగి లేని ఆలోచనలు కలిగి లేని తీర్మానాలు కలిగి మనం చెడిపోతాం కాబట్టి అది ఏసు ప్రభుకి ఇష్టం లేదు ఆ ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఆ కలువరి శిల్వలో ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి బలియాగమై మరొకరుకు తిరిగి లేచిండు ప్రభు హలే అట్లా ఈ శరీర మనం కొట్టుకొని పోవడం ఏసు ప్రభుకి ఇష్టం లేదు అందుకనే ప్రభు మనకు ఒక చెప్పిండి ఏంటి అంటే ఆత్మానుసారంగా నడవాలా ఆ నడుపు ఆ నడవడిక మనల్ని ఒక గాంభీర్యంలోకి తీసుకెళ్తుంది ఆ పరిశుద్ధాత్మ మనం నడిపిస్తున్నా కొద్దీ మనము ఒక హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ క్వాలిఫైంగ్ ఆ ఒక వ్యక్తిగా మనము ఈ లోకంలో నడిపింపబడతాం అలా లూయా అందరికీ మనం స్పెషల్ ఒక మాస్టర్ లా కనిపిస్తాం దేనికి మన గొప్ప కాదు కాదు ఏశ్ ప్రభు యొక్క మహిమార్థమయ్యే దేనికోసం మనం అట్లా అంటే ఆ ప్రభు రాజుల రాజు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ప్రభు ధవలవర్ణుడు రత్నవర్ణుడు ఆ రాజు మహిమార్థమై ఈ లోకంలో మనము జీవిస్తున్నాం ఈ గాలి తీసుకుంటున్నామంటే ఏసు ప్రభు యొక్క మహిమార్ధమే ఆయన రాజుల రాజు ప్రభులకు ప్రభుడు ఏసు ప్రభు ధవల వర్ణుడు ఏసు ప్రభు రత్నవర్ణుడు ఏసు ప్రభు సుందరుడు ఏసు ప్రభు హలెయ ఆ నామంని ఏసుక్రీస్తు నామంని ఆయన పాదాలని ప్రభు యొక్క నామం మహిమపరచబడి నిమిత్తము ప్రభు మనందరినీ మాస్టర్ లా వేసిండు కానీ శరీరేచలను జయించలేక మనము కొట్టుమిట్లాడిపోతున్న ఆయన నామాన్ని మైమపరచకుండా కాబట్టి ప్రభు మనతో జ్ఞాపకం చేస్తుండేంటి అంటే ఇక ఈ రోజు నుంచి విడిచిపెట్టే నేడే రక్షణ అనుభవం హలోయ ఈ రాత్రి నువ్వు వదిలేసాయి నన్ను చూడు ఇవాళ రాత్రి నువ్వు ప్రార్థన చేసి చూడు నేను నీకు కనిపిస్తా నీ వాళ్ళ రాత్రి నువ్వు ప్రార్థన చేసి చూడు నేను నీతో మాట్లాడతా ఇవాళ రాత్రి నువ్వు ప్రార్థన చేసి చూడు నేను నీకు విజయాన్ని మొన్నటివి నువ్వు మర్చిపో పాతయి గతించిపోయినాయి నువ్వు వాటిని ఆలోచించే చెయ్యకు అలెల్లుయ్యా వాటిని నువ్వు ఆలోచించవద్దు అవి ఆలోచింపజేసేది సైతాన్ గాడు కాబట్టి నువ్వు వాటిని ఆలోచించకు ఇవాళ రాత్రి నువ్వు ప్రార్థన చెయ్యి నేను నీకు ప్రత్యక్షం అవుతా ఇవాళ రాత్రి నువ్వు ధ్యానించు అందులోనే నేను మాట్లాడతా ఇవాళ రాత్రి నువ్వు నీకేం కావాలో నువ్వు నన్ను అడుగు నేను నీకు అది ఇస్తా అంటుండే ఇష్టం ఏది ఇచ్చిందా ఏసయా మీ నామ మహిమార్థమే ఇయ్యాన్ ప్రార్థన మనం ఎంతో ఇంపార్టెంట్ ఎవ్రీడే మనం ఫ్యామిలీ ప్రేయర్స్ చేయాలా ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ మన పిల్లలను కూర్చోబెట్టాలా ఏశ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కంఠస్థ వాక్యాలు చేపియాలా ఆయన పశుధాత్మని ఇల్లంతా మనం ఆవరింపజేసుకోవాలా ఆయన యొక్క మేలుని మెండైన దీవెనల్ని మన పిల్లల మీద మన కుటుంబీకుల మీద అందరి మీద అలెలోయ కుమ్మరించేలాగా దేవుని మనం ప్రేరేపించాలా ఎట్లా ప్రార్థన ద్వారానే ఏశ్ ప్రభు యొక్క ఆత్మానుసారంగా నడుచుకుంటేనే అది సాధ్యం కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరికి నడిపిస్తా అన్నాడు నడవలసిన బాధ్యత మనది పోరాటం ఇది ఎవరికి కూడా చేయాలని ఉండదు ఎవరికి కూడా మనసు రాదు అది చాలా కష్టమైంది ప్రార్థన చేద్దాం అనగానే స్టార్ట్ అవుతాయి ప్రార్థన చేద్దాం అనగా స్టార్ట్ అవుతాయి అట్లాంటి ప్రార్థన విడిచిపెడతామా లేదు లేదు అన్నిటి నుంచి విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఏశప్రభు ఉన్నాడు యుద్ధరంగంలో మనము ఒట్టి సైనికులమే కానీ యుద్ధం జరిగించేది యుద్ధం విజయం ఇచ్చేది ఎస్ ప్రభు కాబట్టి మనం పని మాత్రమే సైనికులు మాత్రమే మన రాజు మనకి విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు హలెయ కాబట్టి పోరాటం పోరాడాలా ప్రార్థన చేయకపోతే చేయబుద్ధి కాకపోతే ఖచ్చితంగా ఈ శరీరాన్ని జయించి మనం విజయాన్ని పొంది ఆయన ఆత్మీయ రంగంలో మనం బలపడాల్సిందే మొకలింపు జీవితం మనం కావాల్సిందే దీవారాత్రులు ఈ ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాల్సిందే ప్రభు మనందరితో ప్రేమపూర్వకంగా ఇవాళ మనందరినీ మాట్లాడుతున్న విషయం ఆయన ఆత్మని అనుసరించి నడుచుకోవాలా ఎందుకు ఈ శరీరేచ్చలని జయించడానికి అప్పుడు మీరు ఈ శరీర ఇచ్చలని జయిస్తారు లేకపోతే అప్పటిదాకా ఈ శరీరేచలని మనం జయించలేం ఆ బాధ భరించలేం ఆ యొక్క మనం భరించలేం ఆ శోధనని మనం భరించలేం ఆ శ్రమలని మనం భరించలేం ఆ కష్టాలను మనం భరించలేము మనకు యేసు ప్రభు సహాయం కావాలా ఆయన బాధలు మనకు కావాలా ఆయన యొక్క ప్రేమ మనకు కావాలా ఆయన తోడు మనకి కావాలా వాటన్నిటిని మనం భరించాలంటే యేశు ప్రభు యొక్క బాహుబలం మనకు కావాలా ఆయన బాహుబలం కోరుకుంటున్న మనకు అందరం కూడా మనం మోకరింపు జీవితంలో కలిగి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటే ఈ శరీరానుసారంగా మనము దాని దాన్ని అండగదొక్కేసి ఆత్మానుసారంగా నడిచే జీవితాన్ని దేవుడు మనందరికీ ఇస్తాడు అలెలోయ కాబట్టి ఇంకేమంటుండు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్చేయించురో వాటిని చేయకుందరు అలెలోయ కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే ఎంతమంది అయితే శరీర ఆత్మ శరీరానికి శరీరము శరీరం ఆత్మకును ఆత్మ శరీరకము శరీర శరీరము శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అవి ఒకదానిని ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ప్రార్థన చేద్దాము అనుకుంటే మీరు ప్రార్థన చేయలేరంట మీరు వాక్యం చదువుదాము అనుకుంటే వాక్యం చదవలేరంట మంచి పనులు ఏసుప్రభు కోసం ఏవైతే త్యాగం చేసుకొని ముందుకు నడుస్తున్నారో వాటిని మీరు చేయలేరు అని వాక్యం చెప్తుంది ఎందుకంటే నీ పైన డిపెండ్ అయ్యి ఉంది నువ్వేం చేస్తావు అనేది ను వాక్యం చదవాలనుకుంటే చెయ్య ఏమి చెయ్య నిశ్చయింతురో వాటినే మీరు చేస్తారు అని వాక్యం సెలవిస్తుంది హలెయ్య కాబట్టి తీర్మానం మనది మేకర్ మనము హలెయ్య ఏశ దగ్గర పోతావా నీ ఇష్టం తాత దగ్గర పోతావా నీ ఇష్టం కానీ డిసిజన్ మేకింగ్ మటుకు ప్రభు మన కప్ప చెప్పేసేయండి హలెయ్య నువ్వు ప్రార్థన చేయాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు శరీరాన్ని అంగ ద్రొక్కేసి అలెలుయావు శరీరాన్ని అనుగదొక్కేసి ఆత్మానుసారంగా నడుస్తావు కాబట్టి ఏమంటుండో అంటే ఏదైతే మనం నిశ్చయించుకుంటామో మనము ప్రార్థన చేయాలని నిశ్చయించుకుంటే మనం ప్రార్థన చేస్తాం లేదా మనం ప్రార్థన చేయొద్దు అని మనం ఏదైతే అనుకుంటామో అదే చేస్తాం నువ్వు పడుకోవాలనుకుంటే పడుకుంటావు నిర్లక్ష్యంగా జీవించాలనుకుంటే జీవిస్తావు నువ్వు పాపం చేయాలనుకుంటే చేస్తావు పశుద్ధంగా జీవించాలనుకుంటే జీవిస్తావు డిపెండ్స్ ఆన్ యూ యు ఆర్ ద డిసిజన్ మేకర్ నువ్వు తీసుకోవాలి అథారిటీ వేసే నామం కోసం రోషం కలిగి నేను జీవిస్తా అంటే ఆ రుచి చూడాల అలా నువ్వు చేసి చూడు నువ్వు అడిగేసి చూడు అంటే ప్రభు నువ్వు దాన్ని ట్రై చేసి చూడు ఒకసారి నన్ను పట్టుకొని చూడు ఒక్కసారి నన్ను అడిగి చూడు నా ధైర్యం ఏందో చూడు నా బలమేందో చూడు అని యేసు ప్రభు అంటాడు హలెయ్య కాబట్టి యొక్క ఆత్మానుసారమైన మనసు మనకు ఖచ్చితంగా ఉండాలా ఈ శరీరేచలను మనం నెరవేర్చాలి అంటే ఈ శరీరానుసారంగా మనం ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏసుప్రభు యొక్క ఆత్మ సహాయం మనకి ఎంతో అవసరం హలెలోయ ప్రార్థనలో గడపండి దేవుని ఆత్మచేత నడిపింపబడండి ఆ యేసు ప్రభు అక్కడ త్వరలో ఉంది కాబట్టి మనము ఈ యుద్ధ రంగం ఎన్నో శోధనలు శ్రమలు బాధలు ఇర్కులు ఇబ్బందులు కానీ అన్నిటి నుండి విజయాన్నిచ్చే యేసు క్రీస్తు ప్రభు మనకున్నాడు ఆ కూడా యేసు ప్రభు అయినా చెయ్యి విడవడు విడవని గొప్ప దేవుడు యేసు ప్రభు కాబట్టి మనము ఆయన చెప్పినట్టు విందాం ఈ లోకంతో మనం రాజిపడడానికి వీలేదు ఆ నాజీరు చేయబడ్డ జీవితం అని మీరు వాక్యాలు ధ్యానిస్తా ఉంటారు హలెయ అవన్నీ ఎంతో మనకి బలము కాబట్టి ఈ యొక్క శరీరాన్ని మనం కృంగదీయాలి అంటే మనమే డిసిజన్ మేకర్ ఖచ్చితంగా వాటి నుండి ఓవర్కమ్ అయిపోయి ఏస్ట్రోబ్ యొక్క ఆత్మవశంలోకి మనం వెళ్ళిపోవాలి హలెయ ఆ మేము చిన్న ఉన్నప్పటి నుంచైనా కూడా వాక్యం అంతా చదవకపోయినా ఆ టైంలో వాక్యం చదవాలి ఓహో వాక్యంలో ఇంత ఉంటుంది దేవుడు అంటే ఇట్లా ఉంటాడు అని మాకు తెలియకపోయినా కూడా మేము అన్న ఏదైతే బిహేవియర్ అండ్ వాళ్ళు ఉన్న పంక్షువాలిటీ వాళ్ళు మాట్లాడే పద్ధతిని చూసి చాలా నేర్చుకున్నాం అదే వాళ్ళ ద్వారా మాట్లాడిండు దేవుడు అనేక విషయాలు వాటిని పట్టుకొని నడవడానికి మాకు ఒక అవకాశం ఉండే అప్పట్లా అండ్ అంత తగ్గింపు జీవితంలో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు వీళ్ళకే అనిపించింది హలో లుహ అంటే అంతగా దేవుని కోసం అంతగా తగ్గించుకొని అంతగా ముందుకు నడిపింపబడుతున్నారు అంటే వాళ్ళని చూసి మేము కూడా నడిపింపటం హలే లుయ్యా ఆ ఒక చిన్న విషయం పంచుకుంటాను మీతో అన్న వాళ్ళదే అంటే నేను మోస్ట్లీ ఒక ఇది ఎప్పుడన్నా అందరూ ఉన్నప్పుడు చెప్దామని అనుకున్నా కానీ ఎందుకో దేవుడి వాళ్ళ ప్రేరేపిస్తుండో కాబట్టి నేను చెప్తున్నా అన్నవాళ్ళు క్రాస్ రోడ్స్ లో ఉండే సో అప్పుడు నేను చాలా చిన్నంది సెవెంత్ క్లాస్ ఉండొచ్చు మోస్ట్లీ సెవెంత్ క్లాస్ ఆ టైం ఆ మాకు చర్చి తరఫు నుంచి ఇట్లా మీటింగ్కి వెళ్ళాలి గోల్కొండ చౌరస్తా అన్న వాళ్ళ ఇంటికంటే ఎలిసా బ్రదర్ వంటలు వండుతాడు అన్న వాళ్ళ జ్ఞాపకమే ఆ బ్రదరు నేను ఇంకా ముగ్గురం వెళ్ళడం సో అక్కడ సెవెంత్ క్లాస్ అప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఏమో ఉన్నా అంతే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మీటింగ్ అయిపోయింది ముగ్గురం ప్రార్థన చేసినాము అక్క కూడా ఉండే అక్క కూడా మాట్లాడినారు ప్రార్థన చేసినాము ఎలీషా బ్రదర్ అని వాక్యం చెప్పేసినారు వాక్యం చెప్పేసినాక నాకు నడిపియమని ఇచ్చారు రోజు నేను నడిపిస్తున్నా వాక్యం అయిపోయినాక మేమందరము ఇంకా వెళ్దాం అనేసి ఫుడ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఫుడ్ ఎక్కువ పెడతారు ఎట్లా అంటే ఇక మన గొంతు వరకు రావాల్సింది వెరైటీ వెరైటీ వెరైటీ వెరైటీ చికెన్ అక్కకి చాలా ఒప్పిక అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటారు స్వీట్స్ అవి ఫుడ్ మీద ప్రికాషన్స్ చెప్తుండే అన్న కానీ అప్పట్లో అంతా లేకుండే అన్న ఎట్లా అంటే డైనింగ్ టేబుల్ అంతా ఫుల్ నింపేసేస్తుండే వాళ్ళ ఇంటికి అన్న ఇంటికి వెళ్ళినప్పుడు సో తీరేసిన మంచి అతృప్తిగా ప్రార్థన చేసినాం వాక్యం అయిపోయింది అంత అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంటే అన్న మోకరించింది మా ముందు మోకరించి ఏంది బ్రదర్ అంటే ఆ అన్న అంటే మాకు ప్రార్థన చేయరా మీరు అని మేము ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేయాలి మీకు అన్నట్టు మేము అంటే చేయండి బ్రదర్ మీరు చేయాల్సిందే మాకు అని చెప్పేసి అన్న అప్పుడు మాతో ప్రార్థన చేయించుకోండి ఆ దానికైతే మేము అసలు అది పెద్ద హాట్ టాక్ హాట్ టాపిక్ అయిపోయింది చర్చిలో మొత్తము ఇట్లా ఇట్లా అయ్యిందని ఇంకా అప్పుడు రెగ్యులర్ గా వచ్చే సేవకులతో మాట్లాడుతుండే ఓన్లీ జస్ట్ సేవకుల మట్టుకు అప్పటి నుంచి ఇంకా మేము అన్నవాళ్ళు పద్ధతులు అవన్నీ దేవునికి ఎట్ల దగ్గర కావాలా వాక్యానికి ఎట్ల దగ్గర కావాలా ఆత్మీయంగా ఎట్లా బలపడాలా ఇట్లాంటి సాక్ష్యాలు చాలా చూసినాం మొన్న దగ్గర ఆ దేవుని జ్ఞానం చేత మాట్లాడము అవన్నీ కూడా అసలు ఏ ఒక్క మాట కూడా చెప్పిన ప్రతి ఒక్క మాట తూచా తప్పకుండా నెరవేర్చబడ్డాయి మా జీవితాలలో అవన్నీ కూడా ఎందుకు అంటే ప్రభోట్ల ఆయన ఆత్మ నడిపించే వాళ్ళ చేత అట్లా మాట్లాడిపించిండు అట్లా అద్భుతాలు చేయించిండు అట్లాంటి కార్యాలు మేము చూసినాం కూడా అంత తగ్గించుకొని అన్నవాళ్ళు అలా చేయడం వల్ల మేము ఎంతో నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి హలో అది కూడా యేసుక్రీస్తు నామ మహిమార్దమయ్యే ఆ ఈ సహోదర ప్రేమ ఇట్లుంటదా ఓహో ఈ తగ్గింపు అంటే యశుప్రభు దగ్గర ఇట్లుంటదా అని నేర్చుకొని ఒక స్టెప్ ముందు వాడేటట్టు అయితే అన్న ఒకసారి మళ్ళా మేము సేవకి వెళ్తున్నాం కరీంనగర్ అయితే ఒకసారి ప్రార్థన చేసి మాకు అక్కడ చెప్పల స్టాండ్ దగ్గర ఉంటుండే అన్న ప్రార్థన చేసి మాకు పంపించేటవాడు సేవకి అయితే బ్రదర్ సేవకి వెళ్తున్నా అవునన్నా అంటే పలానా పలానా కరీంనగర్కి వెళ్తున్నాం ఇట్ల సంగతి అంటే అవునా బ్రదర్ సరే వెళ్ళండి నేను ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేసి అన్నీ ఏమన్నాడంటే మీరు డ్రైవర్ కూర్చుంది సైడ్ లో కూర్చోదు బ్రదర్ లెఫ్ట్ సైడ్ కూర్చోండి అని చెప్పిండు డ్రైవర్ ఎటు సైడ్ అయితే బస్ లో కూర్చుంటాడో అటు సైడ్ కూర్చోకుండా ఇటు లెఫ్ట్ సైడ్ కూర్చోండి అని చెప్పిండు మా అప్పుడు మాకు అది చాలా దైవవాకు ఉంటుంది ఆ టైంలో అండ్ ఆ స్పిరిచువాలిటీలో కొంచెం అప్పుడప్పుడే స్టెప్స్ ముందేస్తుంటుంటాం కాబట్టి మేము ఏష్రవ్ దగ్గర నుంచి వచ్చింది ఈ మాట అని చాలా పర్టికులర్ గా మేము పట్టుకొని నడిచేవాళ్ళం ఇప్పటికి అదే అండ్ చాలా గమనిస్తూ ఉంటాం మాట్లాడుతుంటే మేము బస్సుకి సేవకి రిటర్న్ అవుతూ ఉంటే మాకు నిజంగానే ఎదురుగా ఒక బస్ యాక్సిడెంట్ అయింది ఆ బస్సులో డ్రైవర్ సీటు నుంచే టోటల్లీ ఇట్లా కొట్టుకుపోయింది కానీ ఏదైతే ఇటు డ్రైవర్ సీట్ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ కి కూర్చుంటామో అక్కడ ఎవరికి కూడా ఏం కాదు అప్పుడు మళ్ళా మేము ప్రార్థన చేసుకున్నాం బాధేవా మాతో మాట్లాడిన ప్రభ మమ్మల్ని బలపరిచినావు ప్రభ మమ్మల్ని నడిపించినావ్ ప్రభ ఏశ్ ప్రభా ఆత్మ నడిపింపు అట్లుంటది అదొక టైప్ ఆఫ్ టేస్ట్ దాన్ని వర్ణించలేం వివరించలేం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దట్ మనము ఎక్స్పీరియన్స్ పొందుకోవాలి దాని నుంచి హలో అది ఎంత చెప్దామన్నా వర్ణించలేం వివరించలేం ఒక టైప్ ఆఫ్ ఏష్రోబ్ మనని ఎక్కడికో నడిపిస్తున్నాడు ఏశ్వబ్బు ఏదో మనకి బయలుపరుస్తున్నాడు అనే ఆ తృప్తి అది వేరేగా ఉంటది హలెయ కాబట్టి అట్లా నేర్చుకొని ఆత్మానుసారంగా నడిపింపబడ్డానికి లేకపోతే ఆయన నామాన్ని మైమపరచడానికి ఎంత త్యాగం చేసుకోవాలి ఎంత ఇది ఉండాలి అనేది హలెయ కాబట్టి మేము బయట ఎక్కడ చూసినా ఏం చేసినా కూడా ఏశప్రభుని అడ్డు పెట్టుకొని ఏదో ఒకటి సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నోళ్ళే కానీ ఆయన ఆత్మానుసరంగా నడిచి నలుగురిని నడిపిద్దాము ఆయన నామాన్ని మహిమపరుస్తాము లేకపోతే నలుగురికి సహాయం చేద్దాము ఆలోచన కలిగిన వాళ్ళని చూడలేదు కానీ ప్రభు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఆయనకి దగ్గరగా చేసుకొని ప్రభు కృపలో వాడుకుంటున్నందుకు హలెయ్య అండ్ మీ అందరితో ఈ మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన దేవుడు ఏశ్ ఆయన నామ మహిమార్థమే ఇచ్చిండు అందరం కూడా ఆత్మానుసరంగా నడవాలనేది ప్రభు యొక్క ఆశ నాది కూడా ఆశ అదే అండ్ మీరు కూడా ఆ తృప్తి పొందుకోవాలా ఆ ఎక్స్పీరియన్స్ పొందుకోవాలా ఖచ్చితంగా ఆల్మోస్ట్ మీరు నైన్టీ నైన్ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్ అవుతున్న ఉండరు కానీ ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసిండో అలెలుయా కాబట్టి లోబడాలి వాక్యానికి ఆయన నామం మహిమార్థమయ్యి కాబట్టి ఆయన కృపలో ఆయన కనికరంలో మనము భద్రపరచాలి ఆయన శక్తి చేత ఆయన బలం చేత నడిపింపబడుతున్న మనందరికీ యుద్ధ రంగంలో హలియ మనం నడిపింపబడాలి ఆయన శక్తి మనకు ఎంతో ఇంపార్టెంట్ ఆయన బలం మనకి ఎంతో ఇంపార్టెంట్ ఆయన బాహుబలం ఆయన హస్తం ఆయన చూపు అండ్ ఆయన మాట సెలవిస్తే హలియ ఈ లోకంలో మనం బాగుపడతాం ఈ లోకంలో మనకి జీవం ఈ లోకంలో మనకి ఆత్మానుసారంగా జీవించే అవకాశం కాబట్టి వదలొద్దు ఏశ్వభు యొక్క పాదాలు వదిలొద్దు ఆత్మ పొందుకోవాల్సిన పని మన చేతిలోనే ఉంది యాకబు పెనుగులాడినట్టు ఖచ్చితంగా మనందరం ఆయన ఆత్మ ఆయన ఆత్మ పొందుకోవడానికి పెనుగులాడాల్సిందే అలెలుయా విడిచిపెట్టొద్దు శరీరం అంటది వద్దు ప్రార్థన చేయకంటది వాక్యం చదవకంటది సేవ చేయకంటది మంచి పనులు చేయకంటది ఇగో ఈ లోకం జూడు ఇగో ఈయన జూడు ఎట్లుండో ఇగో అయినట్లుండోడు ఇడు నువ్వు ఏశప్రబుని నమ్ముకొని ఏంది ఈ లోకం మనం ప్రేరేపిస్తారు అలెలుయా ఏదైనా ఈ లోకం మనం వదిలేస్తారు కానీ ఏ శ్రో మనని వదలరు అలెలుయా దేవుడిని మనం పట్టుకుందాం అండ్ మీ అందరికీ స్పందనాలు అండ్ మన నకని బ్రదర్ కి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరితో పంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినారు అండ్ స్కైప్ లో అంత పెద్ద వాళ్ళందరికీ కూడా ప్రైజ్ లోడన్నా అండ్ థ్యాంక్ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఒక చిన్న ప్రార్థన చేసేసి నేను మూఢించేసిస్తున్నాను దేవుడి వాక్యం దీవించిన గాక స్తోతం ప్రభా పరిశుద్ధురాయిస్తే మీకు వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాత మాట్లాడినారయా మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభా మీ యొక్క బాహుబలం చేత మమ్మల్ని నడిపించండి ప్రభా మీ శక్తి కావాలా మీ బలం కావాలా ప్రభ అలే రాజా ఈ లోకంలో ప్రభ మేమింకా సేవ చేయాలా ప్రభ త్యాగపూరితమైన సేవ చేయాలా ప్రభ ఉదయ ప్రాణాలను సైతం లెక్క లేకుండా మీ కొరకై ప్రభా ముందుకు నడిపిస్తూ నడిపింపబడాల ప్రభా మీరే మీరే మమ్మల్ని నడిపించండి అయ్యా మా వల్ల కాదు ప్రభా మా బలం కాదు ప్రభా మా శక్తి కాదు ప్రభా మీరే మీరే మీ యొక్క ఆత్మ మీ యొక్క బలం చేత హలెయ్య ప్రతి ఒక్క విషయంలో మీరు మమ్మల్ని ముందుండి ఓ రాజా మీ యొక్క సహాయం చేత మమ్మల్ని హలెయ్య మీరే మీరే మమ్మల్ని నడిపించి మీరు మహింపొంది ప్రభా ప్రతి ఒక్క బదర్శిస్త ఎన్నో డేస్ నుంచి రాజా ఓ ప్రభ నడిపిస్తున్నారయా మీరు ఉండడం వల్లనే ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభ మేళ్ళతో నింపండి ప్రభా ఆశీర్వాదాలు మీరు నింపండి అయ్యా ఆత్మానుసారమైన మనసును దయచేయండి ప్రభా అవారికి కావాల్సింది ప్రభా మీ చిత్త ప్రకారంగా మీకు అలి అనుకూలంగా ప్రభా మీ తీర్మానం ప్రకారంగా మీ ఆలోచనల చేత ఓ ప్రభ మీ తలంపుల చేత వాళ్ళ జీవితాలలో ప్రభా మహిమకరంగా వెలుగుని ప్రభా ఫైనాన్షియల్ గా మీరు బ్లెస్ చేయండి ప్రభా అలి రజా వేసయ్యా మీ సేవ కొరకై ప్రతి ఒక్క బిడ్డకి ఓ రజా పటజాలన్నంత ప్రభ ఆకాశ గులు విప్పిదేవా విస్తారంగా ప్రభ దీవించండి అయ్యా అలా నింపండి ప్రభ మీ సేవ చేయట వేసు ప్రభా అలి డబ్బులు కొద్దు ఉన్నాయని వేసు సేవ చేయకుండా వెనకడుగు వేయడానికి వీలేదయ్యా మీరు ఎలా నడిపిస్తారో చూపియండి ప్రభా మీరు ఎలా ముందుకు ఓ రాజా మీ ఆత్మ చేత అలెలుయ్య ఓ ప్రభ మీరు నడిపించే విధానాన్ని వారికి రుచి చూపియండి ప్రభ గంభీరంగా ప్రభ మీ చేయాలయ్యా హలలుయ మెండైన దీవులను కుమ్మరించండి ఓ ప్రభ మీరే గొప్ప ఆత్మకార్యాలు ప్రతి ఒక్కరు బిడ్డలో ప్రభ మీరు నెరవేర్చి ఏసయ్య మీ పాదల చేత వాళ్ళు ఉండి రాజా మీ నామని మహిమపరుస్తూ ధనపరుస్తూ అలెలుయ్య యుగ యుగములకు మీ నామే హెచ్చింపబడును గాక మేమే మీకే వందనాలయ్యా మీకే వందనాలయ్యా మీరే గొప్ప దేవుడు ఏసుప్రభ మీరే రాజాది రాజు ప్రభ మీరే ప్రభులకు ప్రభుడు ప్రభ మీరే దేవాది దేవుడు ప్రభ ఆది అంత మీరేసు ప్రభ అల్ఫో మేఘ మీరేసు ప్రభ ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా మహిమ గొప్ప దేవుడు ఏసుప్రభ మీకు వందనాలయ్యా మీ నామం కే యుగ మహిమ కలుగును గాక అలెలు ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ యేసుప్రభ మీరే ఆశీర్వదించి ఓ ప్రభా వరకున్న ప్రతి ఒక్క బాధ ఇరుకు ఇబ్బందులు వేదల నుంచి ప్రభా శ్రమల శోధన నుంచి విజయాన్నిచ్చే గొప్ప దేవుడవయ్యా అలలుయ విడిపించండి అయ్యా అలలోయ మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ రాజా మీ బంగారు పాదలకు లెక్కలేనని వందన లేసు ప్రభా అలెలుయ మీరు మా జీవితాలలో ఉండడం మెస్ ప్రభా అలెలుయమ్మకెంతో సంతోషం ప్రభా మీరు మా జీవితాలలో ఉండి నడిపించడం మెస్ ప్రభా అలలోయ రాజా మాకు కొదవలేదయ్యా మాకు కొదవలేదు ప్రభా మీ బంగారు పాదలకు లెక్క లేనని వందన లే ప్రభా ఇక మీదట మీరే నడిపించండి ప్రభా ఇక ముందు మీరే నడిపించండి అయ్యా మీరే మా జీవితాలలో ఉండండి ప్రభ అయ్యా మీకే మహిమ కలుగును కాక తోడుగా నీడగా ఉండి మీ నామి మహిమ పచ్చి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏసు క్రీస్తు మహిమ గల నామంన ప్రార్థన చేస్తున్నంత్రి ఆ మేన్ రైజురాైజ్ థ్యాంక్ యూ రవి బ్రదర్ ప్రెజరాడు బ్రదర్ బ్రదర్ ప్రెజరాడు బ్రదర్ అందరి ప్రేజ్ రిక్వెస్ట్ ఉన్నాయన్నా మీకు మూడి ముగ్గురు మెంబర్స్ గురించి చేయండి యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ అబ్బి అభి కొరకు ఓకే బ్రదర్ పరిశుద్ధులకు తంది కృపామయ్య జీవం గల దేవాసు ప్రభానికి ఎంతో వందలైనా ఎన్న నీళ్ళు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తంది మహాపరిశుద్ధులైన దీవాన్ని కీర్తిలు సోతాలు అర్పించుకోవడం అయినా ఏసు క్రీస్తు పరిశుద్ధ నావం బట్టి ప్రభావ మేము నా దేవా మీ వాకిం చేత మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభావా హెచ్చరించినారు బలపరిచినారు ప్రభానికి ఎంతో వర్ణాలనైనా మేము ఆత్మానుసారంగా మేము నడుచుకోవాలి ప్రభావ గొప్ప దేవ ఏసయ్య ప్రతి దశలోనైనా పరిశుద్ధ ఆత్మ చేత మీరు నడిపించబడాలా లేకుంటే ప్రభావ మేము సరిగా నడుచుకోలేం ప్రభావ నా దేవ నా ప్రభావానికి ఎంతో వర్ణాలనైనా అందుకొరకు ప్రభావ మీరు ఆత్మరూపం హృదయాల్లో ఉండి మమ్మల్ని నడిపించు నడిపిస్తున్నారు ప్రభావ ప్రతి విషయంలోనైనా ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు వాక్యందో మాతో మాట్లాడుతున్నారనైనా నీకు ఎంతో వందనాలు కృప్పగల తంది మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుని అయినా ఆత్మసారంగా నడుచుకోవాల ప్రభావ వాళ్ళ ఇంకేమైనా శారీరకమైన క్రియలు ఉంటే ఓ ప్రభావ వాటి నుంచి విడుదల ఇచ్చే మీ అగ్నితో వాటిని ఓ ప్రభా కాల్చిపోయిన ప్రభావ ఆత్మ చేతితో చంపాల ప్రభావ పరిశుద్ధమైన జీవితం జీవించి అయినా మీకు నీతి సత్యం ప్రకటించి అనేకులు ప్రభావ మీ చేత నడిపించే బిడలుగా మమ్మల్ని తయారు చేయను అయినా గొప్పదేవా క్రమంగా ప్రభావ మీ వాక్యానికి అనుకూలంగా మేము నడుచుకోవాల ప్రభావ అలాంటి కృప మీరు మాకు దయచి మనం ప్రార్థిష్టం ప్రతి బలహీతల కొట్టివేసిన అయినా మీ బలం శక్తి మీ ఆత్మ ద్వారా నడిపించి ప్రతి చోట మీ కొర శాసనం పెట్టుకొని ఆ రీతిగా ప్రోభ అయినా యాదగిరి దగ్గర గురించి మేము ప్రార్థిష్టం మీరు ముట్టని ప్రభావ మీరు స్వస్థ ప్రభావ ప్రతి విధంగా పతి అనారోగ్యం సంపూర్ణమైన విడుదల స్వస్థత ప్రకటిస్తున్నాం మీరు సుక్రీస్తున్న నామంలో మీ కొల జ్ఞాపకం చేసుకునే రక్షణ మార్గం దయచేయండి మీ మై మాత్రమే మీ కొర శాసనం పెట్టుకోండి ఆ రీతిగా ప్రభా నచ్చండి అవి గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవ బిడ మీరు ముట్టండి ప్రభావ ఆ కడుపులో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియా ఏసు క్రీస్తున కాలిపోను కాక అలలియ దేవుడికి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి పత్తి అవయానికి ప్రభావ సమృద్ధికరమైన జీవం అనుగ్రహించండి ప్రభావ సమృద్ధికరమైన జీవం ఇట్టడానికి లోకం మీద వచ్చినైనా జీవానికి ప్రభావ అవయానికి మేము ప్రకటిస్తున్నాం పరిశుద్ధ నామంలో స్వస్థపచ్చని నూతనంగా ప్రభా బిడ హీలింగ్ అనుగ్రించండి ఓ ప్రభా దీవించండి పరలోకొక ధ్యానం చెత్త మంచి చదువుకోవాలా ఉన్నత స్థితిగదులన్న మీకు పదవి ఇచ్చేమంత ఆవిష్ణం అగ్ని కంచి పెట్టండి దుష్టి నుంచి మీరు కాపాడండి నూతనంగా ప్రభావ అభిషేకించి మీ కొరకు శాసనం పెట్టుకోండి రీతిగా ప్రభావిక సేపు ముట్టండి అయినా మీరు స్వస్థపరచండి ఓ దేవ ప్రతి అనారోగ్యాన్ని గర్దిస్తున్నాం మీరు సంపూర్ణ స్వస్థాన్ని గురించండి ప్రభావ నూతనంగా అభిషేకించి మీ జ్ఞాపకం చేసుకుని అయినా మీకు కనికరించి ప్రతి చోట మీకొరకు శాసనం పెట్టుకోమంత ఆధిష్టం గొప్ప దేవానికి సమస్త మహిమ ప్రభావాలు చెల్లించుకుని ఇతమైన ప్రతి వాక్యాన్ని మహవేరులు నీరు కట్టు ఫలింపజేసి మీ వాక్యాన్ని సారంగా ముందుకు జీవించి ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయండి ప్రతి ఒక్క బిడ్డలు నూతనంగా అభిషేకించి ఓ ప్రభావ మీ ఆత్మగౌరవం నడిపించమని ఏసు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ మూడు అంశాలు ఉన్నాయి నేను చేస్తాను స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ అబ్రహా ఇశాకు యాకోబుల దేవుడ నమ్మదగిన దేవుడ మాకు సరైన ప్రభావ మీ పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ఆకాశం మహాకాశంలు పట్టదాలని దేవుడ మీ పరిశుద్ధ నామకే కృతజ్ఞతల స్థుతులు స్తోత్రాలు నా తండ్రి నాయన మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాం తండ్రి ఆయన రాత్రికాల సమయంలో ప్రభువ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలు మేము సరిచేసుకొని ప్రభువ మీ సాక్షులుగా ఉండటకు సిద్ధపడటకు నాయన మరి ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాం స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం నాయన ప్రభు మరి సేవకుం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయనా ప్రభావ ప్రార్థన రిక్వెస్ట్ గా అడుగుతుంటున్నాం నా ప్రభు నా తండ్రి ఎలిషమ్మ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె కంటి చూపు సరళం కావాలా ప్రభు మంచి కంటి చూపు దయచేయండి ముట్టండి తాకండి స్వస్థత కలగజేయండి ఏసు క్రీస్తునామంలో ప్రతి ఒక్క శోధన కొట్టివేసి ప్రభు ఆ కుటుంబాన్ని అందరినీ రక్షణ తీసుకురండి స్తోత్రం నాయన యేసు క్రీస్తునామంలో నాయన మీ ఆత్మకార్యం జరుగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం అలాగే నా తండ్రి సుందర్రావు గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆయన ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రతిశోధన ఆటంకాలు కొట్టివేయండి ప్రభు యొక్క సంపూర్ణమైన రక్షణ దయచేయండి మీ ఆత్మధార మీ ఆత్మకార్యం జరిగించుకోండి ప్రభువ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం లేదు ఆ స్థుతులు మరి నా అలాగే యాదమ్మ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభు మరి ఆ దమ్మ విషయంలో మీరే ముట్టండి తాకండి స్వస్థత కలగజేయండి ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి నాయన స్వస్థత కలిగజేసి ఆయన మీరు రక్షించుకొని ఏసు క్రీస్తునామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తుండటం వల్ల కుటుంబాలందరూ రక్షణ పొందునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన మీరే మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువ విత్తబడిన వాక్యమ ఫుదాలు భద్రపరచుకొని నాయన ఈ లోకముకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండటకు ప్రభువ మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని గణత మహిమ ప్రభావాలు మీ పరిశుద్ధమైన ఏసు క్రీస్తు నామానికే చెల్లిస్తూ అదనైనా ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ రటన అందరికీ మీరు ఆశీర్వాదం ఏమండి ప్రైజ్లాడనా మన ప్రభు ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంటను గాక ఆమెన్ ప్రైజులాడు మీరు అందరికీ సిస్టర్స్ అందరికీ అందరికి వందనాలు అందరికి